तम युवा वर्षिष्टाते सदशिगण आवृत ब्रह्म निष्ठ आचार्य्रम कलित चिन्द्र आनंद मूर्ति स्वात्मा मुदित वदनम दक्षिणा मूर्ति मेड़े अस्तिश्यम ఉన్నట్లు తెలుస్తూ ఉండడం ఉండడం అనేటువంటిది అస్థి తెలియడం అనేటువంటిది జ్ఞానం ప్రకాశం గనక భాతి అస్థి బాతి ప్రకాశం ఏది అస్తి అనేటువంటి విషయాన్ని నిన్న మనం సమగ్రంగా చర్చించాం అంటే ఒకటి ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది తెలిస్తేనే అది ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది గనక అది ఉంది అని అనుకుంటూ ఉన్నాం కనుక వస్తువు ఉండడం ఒకటి అలా ఉన్నట్లు తెలియడం ఒకటి రెండో జరగాలి అయితే ఉన్నవి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో ఈ ఉన్నవాటి యొక్క యథార్థ ఉనికి ఏమిటి అని ఆలోచన చేశాం కారణం ఏంటంటే కొంతకాలం ఉండి కొంతకాలం లేకుండా పోతున్నాయి గనక కొన్ని ప్రదేశాల్లో ఉండి కొన్ని ప్రదేశాల్లో లేకుండా పోతూ ఉన్నాయి గనక వాస్తవంగా ఉన్నదేమిటి అంటే ఉన్నది సత్యంగా ఉన్నది కాబట్టి ఏవైతే ఉన్నవో ఈ ప్రపంచంలో ఇవి ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నాయి కానీ సత్యంగా ఉన్నవా అని ఆలోచన చేసినప్పుడు లేనట్టే మనకు గోచరించింది మరొక దానిమీద ఆధారపడి ఉన్నట్లుగానే ఏదైనా తెలుస్తూ ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది అని అనేది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని మరొక దాని మీద ఆధారపడింది గనక ఏది చూచినా ఈ ప్రపంచంలో అట్లాగే ఉంది మనం కుండను చూచినప్పుడు కుండ మట్టి మీద ఆధారపడింది గనక కుండ సత్యం కాదు అన్నాం మృతికేత్యవసత్యం అన్నాం నిన్నటి వరకు ఇప్పుడు ఇంకొంత ఫర్దర్ గా వెళ్ళామనుకోండి ఎందుకంటే అప్పుడు కణాదుడి దగ్గర నుంచి అణు ఉంది ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ది చెందింది కాని లో కానీ ఇంకా కాస్త ఫర్దర్గా వెళ్ళి మనం ఆలోచన చేస్తే స్వామిజీ కుండ సత్యం కాదు అన్నారు ఓకే మరి సత్యమేంటి మృతికే చెత్యం అది సత్యమా కాదు ఎందుకని మట్టి కూడా అణువుల మీద ఆధారపడేది నెక్స్ట్ మళ్ళీ అలా పోతాం మాలిక్యూల్స్ ఐటమ్స్ ప్రొటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ పోతాం అలా చివరికి ఎనర్జీ దగ్గరకు వస్తాం కాబట్టి ఎనర్జీ వరకు ఏదైతే మన కనపడుతున్నాయో ఈ పార్టికల్స్ అన్ని కూడాను మట్టిగా ఏదైతే కనపడుతుందో ఇదంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది గనక ఇది ఏది సత్యం కాదు ఇంకా ఏది సత్యం అని చెప్పాలి ఎనర్జీ సత్యం అని చెప్పాలి ఎనర్జీ కూడా రెండుగా తెలుస్తుంది ఒకటి కైనటిక్ ఎనర్జీగా ఉంది ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైతే రెండయ్యున్నాయో రెండు వ్యక్తం అవుతున్నాయో వీటికి ఆధారమైంది ఏదో అది అవ్యక్త చైతన్యం దాని మీద ఎనర్జీ కూడా డిపెండ్ అయ్యింది ప్లీజ్ కాబట్టి ఇది కూడా ఆధారపడింది కాబట్టి ఏదైతే శక్తి ఎనర్జీ అని మనం ఫిజిక్స్ లో తెలుసుకుంటూ ఇది కూడా సత్యం అవకాశం లేదు ఎందుకని ఇది కూడా ఆధారపడింది గనక ఇక అక్కడ ఏదైతే మిగిలిందో దట్ ఈజ్ సత్ సదాత్మకం అది ఒక్కటి సత్యం ఎందుకని అది మరొక దాని మీద ఆధారపడి లేదు సత్తాస్ఫూర్తి విషయ ఇంకొక దాని మీద అపేక్ష ఇంకొక దాని మీద ఆధారపడే లేదు కనుక అది సత్యం ఓకే స్వామీజీ అది సత్యమైనప్పుడు ఇవన్నీ ఏంటి సత్యం కాదు అందుకని అసత్కల్పార్ధకం భాసతే యశవ స్ఫురణం సదాత్మకం మరి ఇవన్నీ సత్యం కాదంటే ఇదేంటి సత్యము కాదు అనగానే అసత్యం అంటున్నారు ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతాను జగత్తు సత్యం కాదు ఎందుకని మార్పు చెందుతూ ఉంది కనుక పరిణామం చెందుతూ ఉంది కనుక ఈ జగత్ సత్యం కాదు పైగా ఈ జగత్తు మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక ఇది సత్యమయ్యేందుకు అవకాశం లేదు అని చెప్పినప్పుడు జగత్ అసత్యం అని ఒక నిర్ణయానికి వస్తున్నారు జగత్ అసత్యం అని శాస్త్రం చెప్పలేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ జగత్ సత్యం కాదని చెప్తూ ఉందే గాని అసత్యం అని చెప్పలేదు ఇది అర్థం కాకపోవడం వల్ల జగత్ సత్యం కాదన్నప్పుడు ఆయన ఎవరికి బోధిస్తున్నాడు అద్వైతం అంటారు శంకరాచార్య వారు చెప్పేది ఎవరికి అద్వైతం ఎవరి కోసం రాశాడు ఆయన గ్రంథాలు ఆ మహర్షులైనా సరే ఉపనిషత్తుల అద్వైత సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించారు ఈయన ఇప్పుడు ఎందుకు ఉపన్యాసాలు చెప్తున్నారు జగతే లేదు కదా లేని దానికి చెప్పడం ఎందుకు ఇది అర్ధరహితమైనటువంటి వ్యర్థ ప్రలాపాలు ఎందుకో తెలుసా ఆ ఒక్క విషయం అర్థం కాకపోవడం వల్ల ఇక్కడ జగత్ అసత్యం అని మాట్లాడలేదు ప్లీజ్ అండర్స్టాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసత్ కల్పార్థకం భాసతే ఇది సత్యం కాకుండా భాసిస్తూ ఉంది అయితే స్వామీజీ సత్యం కానప్పుడు అసత్యమే కదా అసత్యం అంటే లేనిదని అర్థం ఇది వ్యవహారిక సత్తా వ్యవహారంలో తెలుస్తూ ఉండేటప్పుడు లేదని ఎట్లంటాం దీన్ని ప్రపంచం లేదని ఎలా చెప్తాం ప్రపంచం లేదని శాస్త్రం చెప్పడం లేదు ప్లీజ్ మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నాను ప్రపంచం అసత్యం అని శాస్త్రం చెప్పడం లేదు ప్రపంచం సత్యం కాదు అంటు చాలా డిఫరెన్స్ అసత్యం అంటే లేనిదని అర్థం లేనిది ఎట్లాంటిదో తెలుసా కుందేటు కొమ్ము ఇది శసానం గొడ్రాలి బిడ్డ వంధ్యాపుత్ర గగన కుసుము ఇవన్నీ లేనివి అట్లాంటిది జగత్ కాదు వంధ్యాపుత్ర వంధ్య అంటే గొడ్రాలుగా ఉండేటువంటి స్త్రీకి పుత్రుడు ఉండడం అనేటువంటిది విషయం కుందేటి కొమ్ము అనేది ఎక్కడ లేదు కానీ తమాషా తెలుసా కుందేటు కొమ్ము అన్నప్పుడు అందులో రెండు పదాలు ఉన్నాయి ఆ రెండు ఉన్నాయి కుందేలు ఉంది కొమ్ము ఉంది కాని కుందేటు కొమ్ము లేదు వంధ్య ఉంది బిడ్డా ఉండాడు కాని వంధ్యాపుత్ర లేడు గగనము ఉంది కుసుమము ఉంది కాని గగన కుసుమం లేదు అదే ఏ పదానికి ఆ పదం అర్థంగా ఉందే గాని జోడిస్తే లేదు కాబట్టి ఆ విధంగా గగన కుసుమంలాగా వంధ్యాపుత్రుడు లాగా కుందేటు కొమ్ములాగా జగత్తు లేదు అని చెప్పలేదు వ్యవహార ప్రవర్తతే ఇప్పుడు అర్థం చేసుకోండి అస్థి ప్రకాశత ఇది వ్యవహార ప్రవర్తతే మొన్న మానసోల్లాసంలో మనం చూసినప్పుడు వ్యవహార ప్రవర్తతే దానికి వ్యవహారిక మనుగడ ఉంది వ్యవహారిక మనుగడ ఉంది శాస్త్రం చెప్పడం జరుగుతూ ఉంది అస్థి ఏదైతే ఉందో ప్రకాశత ఏదే జ్ఞానం ఉందో అస్థి ప్రకాశత ఇది వ్యవహార ప్రవర్తతే వ్యవహారంలో తెలుస్తూ ఉంది తస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం అది పాయింట్ ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది దిస్ ఇస్ వెరీ క్లియర్ కానీ ఆ ఉన్నది ఏది కనిపిస్తూ ఉన్నదే ఉన్నదా లేక దీనికి ఆధారమైందా ప్రకాశత్వం ఏదైతే తెలుస్తూ ఉందో ఇదే జ్ఞానమా లేక ఈ తెలిసేది దానికి ఆధారమైన జ్ఞానం ఏదన్నా ఉందా తస్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం దేని ఎందు ఏ పదార్థంలో ఇవి ప్రతిష్ఠింపబడున్నాయి దీని అర్థాలు ఎక్కడున్నాయి విషయం కాబట్టి నిన్న అస్తిత్వం చూచాం ఏదైనా మార్పు చెందుతూ ఉంది ఈ మార్పు చెందేటువంటి ఆధారం అయినటువంటిది మార్పు లేకుండా ఉండాలి అది సదాత్మకం ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి ఓకే మరి ఇది ఏంటి స్వామీజీ ఇది వ్యవహారిక మనుగడ ఉందన్నారు ఇది ఏంటి అందుకని ఈ జగత్తు సత్యం కాదు అండర్స్టాండ్ ఎందుకని పరిణామం చెందుతూ ఉంది మరొక దాని మీద ఆధారపడి ఉంది అట్లాగని అసత్యం కాదు ఎందుకంటే వ్యవహారిక మనుగడు ఉంది వ్యవహార ప్రవర్తతే కాబట్టి ఇది సత్యము కాదు అసత్యము కాదు ఎప్పుడూ ఉంటే సత్యం మార్పు చెందకుండా ఉంటే సత్యం చెందుతూ ఉంది కనుక ఇది సత్యం కాదు కనిపిస్తూ ఉంది కనుక ఇది అసత్యం కాదు అందువల్ల మూడో పదం ఎంటర్ అయింది ఇక్కడ అది మిథ్య మిథ్య అనే పదానికి ఇదే అర్థం అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ మిథ్య అది ఇది ఇవి అవన్నీ గతంలో విన్నాం మనం అర్థరహితమైన విషయాలు ఇవన్నీ మిథ్య అంటే ఏదైతే సత్యం కాదో ఏదైతే అసత్యము కాదు మిథ్య కరెక్ట్ డెఫినేషన్ ఏంటి మిథ్యకి ఏమి లేదు మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏదైనా మిథ్యే ఫినిష్ ఇంకొక డెఫినేషన్ లేదు దీనికి ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుందే అది మిథ్య అంటే ఆధారపడి ఉంది గనక ఇది సత్యం కాదు అట్లాగని లేనిది కాదు ఉంది వ్యవహారిక మనుగడు ఉంది కానీ సత్యం మాత్రం కాదు మనకు కావలసింది ఏది వ్యవహారిక మనుగడగలిగింది అనేది కాదు ఇప్పుడు విషయం సత్యమేంటి కనుక ఉన్నది ప్రకాశిస్తూ అస్తిత్వం ప్రకాశత్వం నిన్న అస్తిత్వం చూసాం ఈ రోజు ప్రకాశత్వం చూస్తున్నాం కనుక అస్తిత్వం ఏమిటి అన్నప్పుడు జాగ్రత్త ఉంది ఇది స్వప్నావస్థలో లేదు స్వప్నావస్థ స్వప్నం నేను చూస్తున్నా ఇది సుషుప్తుల్లో లేదు జాగ్రత్తలో స్వప్న సుషుప్తులు లేవు స్వప్నంలో జాగ్రత్త సుషుప్తులు లేవు సుషుప్తుల జాగ్రత్త స్వప్నాలు లేవు కానీ అస్తిత్వం అన్ని చోట్ల ఉంది అస్తిత్వం అన్ని చోట్ల ఉంది అవి ఉంటే అస్తిత్వం ఉంది అవి లేకపోయినా అస్తిత్వం ఉంది స్వప్నావస్థ ఉంది నేనున్నాను గనక స్వప్నావస్థ లేదు నేనున్నాను స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ లేదు నేనున్నాను సుషుప్తి అవస్థలో స్వప్న జాగ్రత్తలు లేవు నేనున్నాను జాగ్రత్త అవస్థలో స్వప్న సుషుప్తులు లేవు నేనున్నాను అవి లేకపోయినా నేను ఉన్నాను అన్నప్పుడు ఆ లేనివి నా లక్షణాలు కావు అవన్నీ నా మీదనే ఆధారపడి ఉన్నాయి నేనుంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు నేనుంటే అవస్థాత్రయము కనుక నేను సత్యం ఎఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం బాసతే నేను ఉండడం వల్లనే సమస్తం ఉంది ఓకే అన్ని అవస్థల్లో నేనే ఉన్నాను అవస్థాత్రయంలో నేనే ఉన్నాను అవస్థాత్రయ సాక్షి వాటంటికి సాక్షిగా నేనున్నాను అవి ఉంటే నేనున్నాను అవి లేకపోయినా నేనుంటాను అవి ఉన్నాయి నేనున్నాను గనక అవి లేకుండా పోతాయి నేనుంటాను ఇది సద్రూప చైతన్యం సత్యం ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఉన్నట్లు తెలుస్తూ ఉండాలి ఇది ప్రకాశం ఇది జ్ఞానం అస్తిత్వమేమో ఆత్మకు సంబంధించింది దాని మీద ఆధారపడి ఇవన్నీ ఉన్నాయి ప్రకాశత్వం నాలెడ్జ్ జ్ఞానం అనేది దేనికి సంబంధించింది కస్మిన్నర్థే ప్రతిష్ఠితం ఇక్కడ చాలా జ్ఞానాలు మనం పొందుతూ ఉన్నాం ఈ ప్రపంచంలో ఇది దేనికి సంబంధించినటువంటి జ్ఞానం అసలు వాస్తవంగా ఈ జ్ఞానం యొక్క పరమార్థం ఎక్కడుంది జ్ఞానానికి పూర్ణత్వం ఎక్కడ నానాద్రగటోదరస్థిత మహాదీప ప్రభాస్వరం జ్ఞానం యొ్యు చక్షురాదికర్ణ ద్వారా బహిస్పందానామీతి తమే భాంతమా ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్త మ శ్రీదక్షిణామూర్త ఏ సత్తా స్ఫురణ సత్తా ఎగ్జిస్టెన్స్ స్ఫురణ నాలెడ్జ్ ఏదైనా ఉందంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి సత్తా స్ఫురణ అస్థి భాతి సత్ చిత్ ఓకే ఏమి డిఫరెన్స్ లేదు పర్యాయ పదాలు అంతా ఎగ్గేలేదు ఉన్నది ఉన్నట్లే తెలుస్తూ ఉన్నది ఆ ఉండడం అనేటువంటిది ఉనికి అస్థి అలా తెలుస్తూ ఉండేటువంటిది ప్రకాశం జ్ఞానం అస్థి పాతి అస్తిత్వం ప్రకాశత్వం ఓకే అస్తిత్వం నిన్న అర్థమైపోయింది అది కేవలం ఆత్మకు సంబంధించింది మిగతాన్ని దానిమీద ఆధారపడి ఉన్నాయి అన్నప్పుడే మన ఒక నిర్ణయానికి వచ్చేయచ్చు ఏమని సత్యం ఏమిటి మిథ్య ఏమిటి ఆత్మాసత్యం ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యం ఎందుకని అన్ని దానిమీదనే ఆధారపడి ఉన్నాయి గనక ఆత్మ ఒక్కటే సత్యం దానిమీద ఆధారపడి ఉన్నవి ఇవన్నీ కూడాను మిథ్యా ఆధారపడి ఉన్నాయి గనక కాబట్టి అవి ఏవి సత్యం కాదు సత్యమైంది ఆత్మ ఇవ ఆత్మ ఒక్కటే సత్యము క్లియర్ ఇక రెండవది జ్ఞానం నానా ఛిద్ర ఘట ఉదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం ఇది చాలా అందమైన శ్లోకం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నానా చిద్ర ఘటోదరస్తే అంటే కొండ నాకే కాదు ఇష్టం నాకెందుకు కొండ ఇష్టం అంటే శంకరాచార్యుల వారికి ఇష్టం కనుక నాకు ఇష్టం లేదు కొండ విషయం ఆ పిచ్చిముండ అందరికి ఇష్టమే కొండ శంకరాచార్యుల వారికి అయితే ప్రాణం ఇదిగో చూడండి నానాప్రభాభాస్వరం ఘటం కుండ నానాద్ర అనేకమైనటువంటి రంధ్రాలు ఉన్నాయి కుండకి మంచి వండర్ఫుల్ శ్లోకా ఇట్ ఈస్ ఒక కుండ ఉంది ఆ కుండకి నానా ఛిద్ర అనేకమైనటువంటి రంధ్రాలున్నాయి నానాద్ర ఘటహర దాని యొక్క కడుపులో ఉదరం దాని కడుపులో మహాదీప ప్రభా భాస్వరం ఆ కుండ లోపల ఒక దీపం పెట్టాం అది హాయిగా వెలుగుతోంది గొప్ప దీపం వెలుగుతుంది లోపల చాలా వెలుగుతూ ఉంది వెలుగుతూ ఉంది వెలుగుతూ ఉంది వెలుగుతూ ఉంది ఎక్కడ ఘట ఘటస్య ఉదరే ఆ కుండ యొక్క ఉదరంలో ఉదరం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే యంద్రస్వామిజీ లోపలంటే పోయి ఉండేది కదా ఘటస్థమే కదా అది ఉదరే కడుపు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే నోరున్న చోట కడుపు ఉండి తీరాలి కదా నోరు ఉన్నది అంటే కడుపు ఉన్నది అని అర్థం ఎందుకని నోరు లోపలికి పోవడానికి అది ఎక్కడ స్టే కావాలి అది కడుపు కాబట్టి కుండ కూడాను ఎప్పుడైతే ద్వారం ఉందో వేయడానికి అదే నోరు అది నోరు ఉంది గనక ఉదరం కట్ట ఉదరే కాబట్టి నానాద్ర ఘట ఉదరే ఘటస్ ఉదరే భాస్వరం కాబట్టి ఒక గొప్ప దీపం లోపల పెట్టున్నాం మనం అది వెలుగుతూ ఉంది భాస్వరం భాసనశీలం ఇత్య చక్కగా భాసిస్తూ ఉంది జ్ఞానం కాబట్టి ఆ కుండలో దీపం ఉందో ఇది కూడా కుండ దేహం అక్కడ ప్రకాశిస్తూ ఉంది జ్ఞానం దీపం ఇందులో కూడా జ్ఞానం ఉంది జ్ఞానం యశతు చక్షురాధికరణ ద్వారా బహే స్పందతే కాబట్టి ఈ ఉపాధి ఘటం ఎట్లాగైతే ఉపాధి అట్లాగే ఈ దేహం కూడా ఉపాధి ఘటంలో ఎట్లాగైతే చుట్టూ నానా చిద్ర అనేకమైనటువంటి రంధ్రాలున్నాయో ఇక్కడ కూడా నవరంధ్రాలు ఉన్నాయి తెలుస్తూ సహస్ర రంధ్రాలు ఉన్నాయి ఎందుకని రోమకోపాలు కూడా రంధ్రాలే అందుకని ఇది కూడా నానాద్ర అందువల్ల నవరంధ్రాలనేటువంటి మాట అనలేదు ఎందుకని అంటే నానా కేవలం నవరంధ్రాలే కాదు తొమ్మిది రంధ్రాలే కాదు ఉండేది రోమకోపాలన్నీ కూడాను అవన్నీ కూడా రంధ్రాలే ఈ దేహంలో ఓకే मैक्रोस्कोपेटे क्लियर ऐ अर्थिस्कोप क्लियर दर्शन अंत चिल्लु दाना छिद्र घट उदरे स्थित महादीपर ज्ञान यश तो चक्षुराधिकुराधिक्वारा बहि स्पंद కాబట్టి లోపల ఏ జ్ఞానమైతే నా దగ్గర ఉందో ఈ చక్షురాధికరణ ద్వారా కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారా లోపల ఉండేటువంటి జ్ఞానం ప్రకాశం బహి స్పందే బాక్ష్యానికి చిమ్ముతూ ఉంది వృత్తి రూపేణ ఎట్లా చిమ్ముతుంది వృత్తి రూపేణ బహి స్పందతే ఆలోచన రూపంలో బాక్ష్యానికి వస్తూ ఉంది అప్పుడే మనకు ఇది తెలుస్తూ ఉంది అది తెలుస్తూ ఉంది అది తెలుస్తూ ఉంది ఇది చెట్టు అది పక్షి అది మేఘము ఇది సముద్రము అది పర్వతము అనేటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది జానామీతి అహం జానామీ నేను దీన్ని తెలుసుకుంటూ ఐ నో దిస్ అనేటువంటిది జ్ఞానం ఇది ఎక్కడొస్తూ ఉంది జ్ఞానము బాహ్యములో ఉండేటువంటిది ఇది అనలేదు ఆ మాట తెలుసుకుంటున్నారని నేను అనగలుగుతూ ఉన్నా కనుక జ్ఞానం నా దగ్గర ఉంది వస్తువు బయట ఉంది వస్తువు బయట ఉంటే ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకుంటూ అహం జానామే ఇది నేను తెలుసుకుంటూ ఉన్నాను ఐ నో జానామీతి తం ప్రకాశత్వం తం ఆత్మానం జ్ఞానస్వరూపం భాంతం ఏతత్ సమస్తం జగత్ అనుభాతి ఏతత్ సమస్తం జగత్ అనుభాతి తమ్ ఏవ భాంతం ఆ లోపలుండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో స్వప్రకాశంగా మరొక దాని మీద ఆధారపడకుండా ఇది ఇంపార్టెంట్ తనంతా తాను స్వప్రకాశంగా ఏదైతే ప్రకాశిస్తూ అది ప్రకాశిస్తూ ఉంటే తమ్ ఏవ తమ్ ఆత్మానం జ్యోతిస్వరూపం జ్ఞానస్వరూపం భాంతం అది ప్రకాశిస్తూ ఉంది ఏతత్ సమస్తం జగత్ అనుభాతి అదేమో భాతి ఇదేమో అనుభాతి అది ప్రకాశిస్తూ ఉంది దాన్ని అనుసరిస్తూ మిగతా అవన్నీ ప్రకాశిస్తూ ఉన్నవి ప్రపంచంలో ఏవి ప్రకాశిస్తూ ఉన్నా ఒక దాని ప్రకాశం మీద ఆధారపడి ఉన్నాయి నిన్న సత్ విషయంలో ఎట్లాగైతే ఉన్నది ఒక దాని మీద ఆధారపడి ఉందో జ్ఞానం విషయంలో కూడాను ప్రకాశించేవి ఒక ప్రకాశం మరొక ప్రకాశం మీద ఆధారపడింది ఓకే ఉన్నది ఏదైతే ఉందో అది సత్యమా కాదా అనేటువంటి ప్రశ్న పడ్డప్పుడు ఓకే ఆ ఉన్నది మరొక దాని మీద ఆధారపడింది గనక ఈ ఉన్నవి సత్యం కాదు అన్నాం దేని మీద ఆధారపడి ఉందో అది సత్యం అన్నాం ఇవి అసత్యం కాదు వ్యవహారికంగా ఉన్నాయి వ్యవహార ప్రవర్తతే ఓకే అట్లాగే జ్ఞానం ఉన్నది తెలుస్తూ ఉంది కదా ఈ తెలుస్తూ ఉండడం అనేటువంటి దేనికి సంబంధించింది ఏది ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉండినా ఇవన్నీ వరకు దాని మీద ఆధారపడి తెలుస్తూ ఉన్నాయి తమేవ భాంతం తమ ఆత్మానం ఏదైతే అస్తిత్వమో అదే ప్రకాశత్వం ఏదైతే ఉన్నదో ఆ ఉన్నది జ్ఞాన రూపంలో ఉంది మిగతావన్నీ ఉన్నవి ఆధారపడి ఉన్నవి మిగతావన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి ఆధారపడి ప్రకాశిస్తూ ఉన్నాయి నానాప్రభాభాస్వరం నానా చిద్ర ఘట ఉదర స్థిత ఉదరే కాబట్టి కుండలో ఉన్నది ఇప్పుడు చూడండి ఎప్పుడైతే మనం కుండలో దీపం పెట్టామో దీపమైతే కుండలో వెలుగుతూ ఉంది ఓకే నానా చిద్ర అనేకమైనటువంటి రంధ్రాలు ఉన్నాయి గనక ఇప్పుడు ఆ కాంతి కిరణాలు రంధ్రాల నుండి బయటొస్తూ ఉన్నాయి బహే స్పందతే ఓకే క్లియర్ ఈ ప్రకాశమే గనక లేకపోతే తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఈ కుండని ఒక చీకటి గదిలో ఉన్నట్టుగా ఊహించాలి మీరు అది ఇంపార్టెంట్ ఒక గది ఉంది రాత్రిపూట అంత అంత చీకటి ఆ గదిలో ఈ కొండ మధ్యలో సెంటర్లో పెట్టాము దాంట్లో దీపం వెలుగుతూ ఉంది నానా ఘట ఉదర కాబట్టి ఎట్లాంటిది ఈ ఘటము అనేకమైనటువంటి రంధ్రాలు కలిగి ఉంది లోపల దీపం వెలుగుతూ ఉంది ఆ లోపల వెలిగేటువంటి దీపం తాను వెలుగుతూ ఉంది ఒత్తిని వెలిగింపజేస్తూ ఉంది ఒత్తిని వెలిగింపజేస్తూ ఉంది ఆ లోపలుండేటువంటి ప్రమిదని గోచరింపజేస్తూ ఉంది ఆ ఘటంలో ఏదైతే ఉందో లోపల అదంతా కూడా తెలుస్తూ ఉంది మనకు కాళి ప్రదేశం కూడాను ఈ ప్రకాశం ఈ కాంతి కిరణాలు అలా విరజమ్ముతూ ఇప్పుడు బాహ్యంలో అంటే ఆ గదిలో ఆ చీకటిలో ఏవే వస్తువులైతే ఉన్నవో అవి ఈ ప్రకాశం వల్లనే తెలియాలి ఇంకో ప్రకాశం లేదు ఈ ప్రకాశం వల్లనే తెలియాలి కానీ తమాషా ఏంటో తెలుసా ఈ రంధ్రంలో నుంచి ఇటు కిరణాలు పోతూ ఉన్నాయి ఈ రంధ్రంలో నుంచి ఇటు కిరణాలు పోతూ ఉన్నాయి ఆ రంధ్రంలో నుంచి అలా పోతున్నాయి ఈ రంధ్రం నుంచి ఇట్లా పోతున్నాయి ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్యానే కనపడుతుంది ఇటు పోయేటువంటి కాంతి కిరణాలకి ఆ తబళ కనపడుతుంది ఇటు వచ్చేటువంటి కాంతి కిరణాలకి కెమెరా కనపడుతుంది చూచారా ఏ వైపునైతే ఏ డైరెక్షన్లు అయితే ఆ కాంతికిరణం పోతూ ఉందో దానికి ఏది విషయంగా ఉందో దృశ్యంగా ఉందో అదే కనిపిస్తుంది కాని ఇంకొకటి కనిపించేందుకు అవకాశం లేదు కానీ ఇవి మారుతూ ఉండినా వీటన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి లైట్ ఏదైతే ఉందో ప్రకాశం ఏదైతే ఉందో దట్ ఈజ్ వన్ వితౌట్ సెకండ్ స్వామిజీ ఈ ఫ్యాన్ ను ప్రకాశింపజేసేటువంటి ప్రకాశం ఒకటి తబలాన్ని ప్రకాశింపజేసేటువంటి ప్రకాశం ఒకటి సార్ ప్రకాశం ఒక్కటే దీప ప్రభావాస్వరం అందుకని మహాదీప ప్రభావాస్వరం అందుకని అడ్జెక్టివ్ వాడాల్సి వచ్చింది కాబట్టి ఈ దీపం ఒకటే జ్ఞానం ఒకటే ప్రకాశం ఒకటే ఏ ప్రకాశం అన్నిటి ప్రకాశింపజేస్తుంది అవి వేరుగా ఉండొచ్చు తెలియబడేటువంటి విషయాలు వేరుగా ఉండొచ్చు తెలుసుకునేటువంటి జ్ఞానం మాత్రం ఒకటే అందుకని జ్ఞానేంద్రియాల ద్వారా విషయ ప్రపంచాన్ని మనసు తెలుసుకుంటూ ఉంది అంటే తెలుసుకునేది మనసే ఇంద్రియాలు కాదు కానీ మనసు ఒక్కటే మరి ఒక్కటే అయినప్పుడు ఏ మనసా నువ్వు చెవుల ద్వారా వింటూ ముక్కు ద్వారా వాసన చూస్తూ ఉన్నావు కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నావు నాలుగు ద్వారా రుచి చూస్తూ ఉన్నావు చర్మం ద్వారా స్పృశించి తెలుసుకుంటూ ఉన్నావు స్పర్శల్ని కాని తెలుసుకునేది నువ్వే గనక కళ్ల ద్వారా విను చెవిల ద్వారా చూడు నాలుగు ద్వారా వాసన చూడు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఎందుకో తెలుసా ఆ డైరెక్షన్ లో పోయేటువంటి దానికి ఏ వస్తువు అయితే దృశ్యంగా ఉందో అదే కనిపిస్తుంది కాబట్టి కన్ను చూడడం కోసమే ఉంది చెవి వినడం కోసమే ఉంది ముక్కు వాసన చూడడం కోసమే ఉంది కాబట్టి ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆయా పనులు మాత్రమే అవి చేయగలవు వాటికి పరిమితమైనటువంటి స్థితి ఉంది వాటిని ప్రకాశింపజేసేటువంటిది వృత్తి ఒకటే నా ఆలోచనే నా మనసే వృత్తి వృత్తి రూపేణ బహి స్పందే కాబట్టి బాహ్యంలో ఈ ప్రపంచం ఉంది ఈ వస్తువు ఉంది ఈ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి లేదు అనేటువంటిది నాకు తెలియడానికి ఆధారమైనటువంటిది నా మనస్సు వృత్తి కనుక వృత్తి రూపేణ బహేహే స్పందతే ఇక్కడ దీపం కిరణ రూపేణ పోతూ ఉంది కదా కబట్టి ఇక్కడ కాంతి కిరణం వచ్చింది ఈ కాంతి కిరణ రూపంలో దాన్ని ప్రకాశింపజేస్తూ ఉందో నా ఆంతర్యంలో ఉండేటువంటి వృత్తి వృత్తి మీన్స్ థాట్ సంకల్పం ఈ సంకల్ప రూపేణ వృత్తి రూపేణ బహే స్పందతే కాబట్టి ఈ ఘటంలో ఉండేటువంటి దీపం తన కాంతిని ఈ నామా చిద్రాల ద్వారా ఎట్లాగైతే బాహ్యానికి విరచిమ్ముతూ ఉందో అట్లాగే నా ఆంతర్యంలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి ప్రకాశం జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్యానికి చుమ్ముతూ ఉంటే ఇక్కడ ఏవైతే వెలుగుతూ ఉన్నాయో అవన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను జానామి ఇక్కడ మనం జ్ఞానం ఏదైతే తెలుసుకోవాలనుకుంటూ ఉన్నామో ఇది మిథ్యా జ్ఞానం కాదు సత్య జ్ఞానం ప్లీజ్ మిథ్యా జ్ఞానం అంటే ఏంటి మరొక దానిమీద ఆధారపడి ఉండేటువంటి వస్తువుకు సంబంధించిన జ్ఞానం మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏదైనా మిథ్య అని తెలుసుకున్నాం గనక సత్ విషయాన్ని తెలుసుకున్నప్పుడు చిత్ విషయానికి వచ్చేటప్పటికీ మరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటిది మిథ్య అయినప్పుడు మరొకదాన్ని ఆధారం చేసుకుని ప్రకాశం చేసేటువంటిది మిథ్య కాబట్టి అది ఏదైతే ఉందో సత్తుగా ఉన్నట్లు ఉందో అది మిథ్య ఏదైతే ఉన్నట్లు తెలుస్తూ ఉందో అది కూడా మిథ్య ఈ ప్రపంచంలో వ్యవహార ప్రవర్తతే అస్థిగా పువ్వు ఉంది పువ్వుని నేను పువ్వు అనేటువంటి జ్ఞానం నాకు కలుగుతోంది పువ్వు అస్థి పుష్పమస్థి అనేది నా జ్ఞానం కాబట్టి ఉన్నది ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది కాని ఈ ఉండడము జ్ఞానం అనేది దేనికి సంబంధించింది సత్యం ఇక్కడ అని ఆలోచన చేస్తే ఈ పువ్వు ఉన్నది అన్నప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్ పువ్వు ఎక్కడుంది బాహ్యంలో పువ్వు బాహ్యంలో వృత్తి ఆంతర్యంలో నా మనసులో ఉండేటువంటి వృత్తి ఇది చిత్త వృత్తి పుష్పాన్ని చూచినప్పుడు వృత్తి రూపేణ బహే స్పందతే కాబట్టి అది ఉన్నదని ఎలా తెలుసు నాకు నేను నిద్రపోతున్నాను అనుకోండి తెలిసే అవకాశం లేదు కాబట్టి ఏదైతే ఉందో భాష్యంలో అది ప్రకాశంలో ఉండాలి అది కేవలం ప్రకాశంలో ఉంటే లాభం లేదు గుడ్డివాడు దాన్ని చూడలేడు నేనే చూడగలను కాబట్టి నా కళాల్లో కూడా ప్రకాశం ఉండ నా కలలో ప్రకాశం ఉన్నా ఉపయోగం లేదు నా మనసు కనుక మరొక చోట ఉంటే ఎందుకని తెలుసుకునేది మనసు కనుక కాబట్టి వృత్తి రూపేణ మనసు కంటి ద్వారా వెళ్లి ఇది పుష్పం అని చెబుతారు కానీ పుష్పం బయటే ఉంది గాని నా మనసులో పుష్ప వృత్తి సుమవృత్తి ఇది పువ్వు అనేటువంటి వృత్తి నా మనసులో కదిలిందేమో గాని అక్కడ మల్లె పువ్వు ఉంది ఆ వాసనని నా మనసులో నేను చూడలేను మల్లె వాసన మనస్సులో కలగదు స్వామి జ్ఞాపకం చేసుకుంటు అది ప్రత్యభిజ్ఞ అది వేరే విషయం తర్వాత శ్లోకంలో వస్తుంది చెప్తాను అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటాను అది నీ స్మృతి నేను చెప్పేది ఏంటంటే వస్తువు ఇక్కడుంది వస్తువు అక్కడుంది గాని దానికి సంబంధించినటువంటి వృత్తి మనసులో కదిలుండొచ్చేమో గాని అనుభూతి కలగదు దాని వాసన నువ్వు చూడలేదు గాది కాదు ఇక్కడ బాగా అర్థం చేసుకుపోజ్ అక్కడ ఒక గులాబ్ జామున్ ఉంది ఇది చెప్పండి పోని గులాబ్ జామున్ ఉంది అక్కడ ఆ వృత్తి గులాబ్ జామున్ అనేటువంటి వృత్తి నా మనసులో ఎంటర్ అయిపోయింది రుచి తెలుస్తుంది తెలుస్తుంది స్వామీజీ గతంలో గులాబ్ జామున్ తిన నువ్వు గతంలో తిన్నటువంటి గులాబ్ జామున్ తీయగా ఉండొచ్చు సార్ ఇది చేదుగా ఉండొచ్చేమో దీని రుచి తెలుసానంటున్నాను నేను కాబట్టి ఏది మనం బాహ్యంలో చూచినా అలా ఉన్నప్పుడు ఇలా ఉన్నది అనే జ్ఞానం కలుగుతూ ఉంది ఇక్కడ ఏదైతే సంవిత్ ఎస్సైవ స్ఫూరణం ఏది జ్ఞానం పుష్పం పుష్పం ఉంది తరువాత ఘటహ అస్తి కొండ ఉంది ఎప్పుడైతే పుష్పముంది అని అన్నానో ఘటవృత్తి లేదు ఘటహ అస్థి కుండ ఉంది అని ఎప్పుడైతే అన్నానో పుష్పం లేదు కనుక పుష్పాన్ని చూడకముందు పుష్ప వృత్తి లేదు పుష్పాన్ని చూచిన తర్వాత సుమవృత్తి కలిగింది మళ్లీ ఘటన్ మీద కూర్చేటప్పటికీ సుమవృత్తి అంతరించిపోయింది ఉదేతి అస్తమేతి ఉదయాస్తమయాలున్నాయి ఇక్కడ ఏ జ్ఞానాని కన్యా చూ కాబట్టి జ్ఞానం ఏదైతే ఈ ప్రపంచంలో కలుగుతుందో ఏ రంగములో దేనికి సంబంధించిన జ్ఞానం నీకు కలిగినా అది ఉదయాస్తమయాలతో ఉంది కాబట్టి దీని పేరేమిటో తెలుసా బాధిత జ్ఞానం బాధిత అంటే నిషేధింపబడుతోంది ఉన్న జ్ఞానం నిషేధింపబడుతోంది నెగేటివ్ అవుతోంది పుష్పాన్ని చూచినప్పుడు పుష్పానికి సంబంధించిన జ్ఞానం వస్తే అది అయిపోయింది మళ్ళీ కుండను చూచినప్పుడు కుండకు సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతుంది ఘట జ్ఞానం సుమజ్ఞానం దేనికి అదే దేనికి అదే మళ్లీ కొండ దగ్గరకు వస్తే ఈ పక్క కనిపించింది ఫ్యాను ఆ పక్క కనిపించింది తబడా దేనికి అదే ఫ్యాను తబడా కాదు తబడా ఫ్యాను కాదు కానీ లైట్ మాత్రం ఒకట లైట్ మాత్రం ఒకటే కాబట్టి పుష్పను చూసినప్పుడు పుష్పం జ్ఞానం కొండను చూసినప్పుడు ఘట జ్ఞానం రెండు కలుగుతూ ఈ రెండు లేకపోతే ఇది ఒకదాని చేత ఒకటి బాధ్యతం అవుతా ఉంది ఈ రెండూ లేవనుకోండి అప్పుడు నా దగ్గర జ్ఞానం ఉందా లేదా ఇప్పుడు అదే గదిలో ఫ్యాను లేదు తబలా లేదనుకోండి కిరణాలు వస్తూ ఉన్నాయి ప్రకాశం ఉందా లేదా ఏదన్నా ఉంటే దాన్ని ప్రకాశింపజేస్తూ ఏది లేదనుకోండి లేని దాని కూడా ప్రకాశింపజేస్తుంది ఉన్నవి ఏవో అవి పోతూ ఉన్నాయి వాటిని ప్రకాశింపజేసేది ఏదైతే ఉందో ఉన్నవి లేనప్పుడు కూడా ఏదైతే ఉందో ఆ ఉన్నవి ఉన్నప్పుడు దానికి ఆధారంగా ఏదైతే ఉందో అలా మిథ్యగా తెలుస్తూ ఉన్నవి ఉండడానికి ఏది ఆధారంగా ఉందో ఆ మిథ్యగా ప్రకాశించేవి తెలియడానికి అదే ఆ ప్రకాశమే ఇక్కడ తెలుస్తుంది అవి లేకపోయినా ఇది ఉంది అవి ప్రకాశంలో లేకపోయినా ఇది ప్రకాశిస్తూ దీని ప్రకాశానికి దోషం రావడం లేదు అవి బాధితాలు ఇది అబాధితం అబాధిత జ్ఞానం నేను ఫ్యాన్ ఉంటేనే వెలుగుతాననే ప్రశ్న లేదు ఫ్యాన్ ఉంటే ఫ్యాను వెలిగింపజేస్తాను ప్రకాశింపజేస్తాను ఫ్యాను లేనప్పుడు నేనుగా ఉంటాను అది ఉంటే ఉన్నాను అది లేనప్పుడు ఎవరు సార్ అది ఆ లోపల ఎవరున్నారండి ఎవరు లేరండి చూడండి తమాషని అర్థం ఏంటి సర్వెంట్ మేడ్ ఉండేది మనం ఎవరికోసం వచ్చాం ఆ యజమాని ఉన్నాడా లేదని అడుగుతున్నాం సర్వెంట్ మేడ్ ఆన్సర్ కనపడుతుంది అనుకోండి తలుపు తడి అమ్మాయి ఎవరున్నారు ఇంట్లో ఎవరు లేరు సరే మళ్లీ వస్తామని మనం వచ్చేస్తాం కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఎవరు లేరు అని చెప్పే వ్యక్తి ఉందా లేదా కాబట్టి ఎవరూ లేరు అన్నప్పుడు కూడాను ఎవరూ లేరు అని చెప్పే వ్యక్తి ఉండడం జరుగుతుంది కనుక సుషుభుతిలో గాఢ నిద్రలో నాకు ఏమీ తెలియడం లేదు అహం కిమపి నా జానామి నాకేమీ తెలియడం లేదు అని చెప్పేది ఉన్నావు శుప్తిలో ఏమీ లేకపోవచ్చేమో గాని ఏమీ తెలియకపోవచ్చేమో గాని మనసు లేదు గనక ఆ తెలియని ఏదో అది తెలియడం లేదు అనే దాన్ని కూడా నువ్వు ప్రకాశింపజేస్తూ ఉన్నావు అప్పుడే నాకు ఇది తెలుసు ఇది తెలియదు అహం జానామి అహం నాజానామి నాకు ఇది తెలుసు అనే దానికి ఏ ప్రకాశం ఆధారమో నాకు ఇది తెలియదు అనడానికి ఆ ఆధారం మనసులో వృత్తికి కొన్ని తెలిసి కొన్ని తెలియకపోవచ్చు ఓకే కానీ నాకు నేను వాటి మీద ఆధారపడలేను అవి బాధ్యతలు నేను అబాధితం బాగా అర్థం చేసుకు కాబట్టి తెలిసే వాటికి సంబంధించిన జ్ఞానం కాది తెలిసే వాటికి సంబంధించిన జ్ఞానం కాదు ఎందుకని తెలిసేవి ఏవో అవి ఉండి ఉన్నట్లు తెలుస్తూ ఉన్నాయి ఆ ఉన్నవి లేకుండా పోతాయి అవి లేనప్పుడు వాటి జ్ఞానం కూడా పోతుంది ఆ ఉండి లేకుండా పోయేది మిథ్య కాబట్టి ఆ జ్ఞానం కూడా మిథ్య మనకు కావాల్సింది సత్య జ్ఞానం కాబట్టి తెలుస్తూ ఉన్న వాటికి సంబంధించిన జ్ఞానం కాదు తెలుసుకునేవాడికి సంబంధించిన జ్ఞానం పుష్పం ఉంది నేను తెలుసుకుంటూ ఉన్నాను పుష్పం లేదు తెలుసుకునేవాడిని ఉన్నానా లేదా నేనెవరు కోహం నేను ఉండడం వల్లనే పుష్పం ఉంటే తెలుసుకుంటూ పుష్పం లేదు గాడిదొచ్చింది గాడిదొచ్చిందని తెలుసుకుంటూ ఉన్నాను గాడిది పోయింది కుక్కొచ్చింది కుక్కొచ్చిందని తెలుసుకుంటూ ఉన్నాను మనిషి వచ్చాడు మనిషి వచ్చాడని తెలుసుకుంటూ ఎవరు లేరు ఎవరు లేరు అని కనుక ఏదైనా ఉంటే అది ఉన్నది అని తెలుసుకునేందుకు నేనున్నాను అది లేనప్పుడు అది లేదు అని తెలుసుకునేటువంటి నేను ఉన్నాను ఉదయాస్తమయాలు వాటికే గాని ఇక్కడ నా ఉదేతి నా అస్తమేతి జ్ఞానం జ్ఞానం ఉదయించడం లేదు ఉదయతి నా అస్తమేతి నా జ్ఞానం ఉదయించడము లేదు జ్ఞానం అస్తమించడం లేదు ఉదయాస్తమయాలు గనక జ్ఞానానికి ఉంటే ఆ జ్ఞానం కూడా బాధ్యతమవుతుంది ఇది అబాధిత జ్ఞానం పూర్ణ జ్ఞానం సమ్య జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం సత్య జ్ఞానం ఓకే కాబట్టి ఏది ఉండినా ప్లీజ్ ఆ ఉన్నదాన్ని చూస్తూ పోతామే గాని మనం ఏది ఉంటుందో ఆ ఉన్నదాన్ని చూస్తూ పోతాం ఇందులో ఉన్నదేంటి ప్రకాశిస్తూ అనేది ఆలోచించాం వచ్చిన బాధలు ఇదేంటి అన్నా ఇదేంటి ఏం చెప్తారు మీరు ఇదేంటి అరచేయి స్వామీజీ చెయ్యి ఇదేంటి వాచ్ స్వామీజీ మరి చెయ్యని ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు ఇంతకుముందు చెయ్యి అని చెప్పావు కదా ఇప్పుడు చెయ్యి ఉంది కదా ఇప్పుడు వాచ్ అంటున్నావేంటి మళ్ళీ దానిమీద ఇంకోటి పెడతాననుకో అప్పుడేంటి దీని మీద ఒక పెన్ను పెడితే అప్పుడు కలం అంటావా వాచ్ లేదా వాచ్ ఉందా స్వామీజీ సరే కలం తీసి పెడితే వాచ్ ఉంది వాచ్ తీసి పెడితే చెయ్యి ఉంది చెయ్యి తీస్తే వెలుగు లేదా లైట్ లేదు లైట్ ఉంటేనే కదా చెయ్యి కనిపించేది రాత్రి మన ఇంట్లో పన్నెండు గంటలకి నిద్రపోతూ ఉంటే చీకటి ఉంటే నేను లేపి మిమ్మల్ని లైట్ వేయకుండా ఇదేంటి అంటే మీరు చెప్తారా చెయ్యండి చీకట్లు అడిగాను వచ్చి ఇదేంటి సార్ అని నిద్ర లేపి నువ్వు చెప్తావా చీకట్లు కాబట్టి ఎప్పుడైతే చెయ్యి ఉందో చెయ్యే కాదు ఉండేది వెలుగు కూడా ఉంది వెలుగు ఉంటేనే చెయ్యి ఉన్నట్లు కనపడుతుంది కానీ తమాష ఏంటంటే చెయ్యి చూస్తామే గాని మనం వెలుగును చూడం చెంటే వెలుగు ఉంది చెయ్యలేకపోయినా వెలుగు ఉంది కనుక పరిమితమైనటువంటి జ్ఞానం కాదు ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం జ్ఞానం చక్షురాధికరణ ద్వారా బహిస్పందే చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే స్పందతే వృత్తి రూపేణ కాబట్టి మనసులో కదిలినటువంటి వృత్తులు బాహ్యానికి వెళ్లి ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాయి ప్రపంచంలో ఏవైతే తెలుస్తున్నాయో ఇవన్నీ దృశ్యములుగా ఉన్నాయి వీటినన్నిటి కూడా వృత్తి తెలుసుకుంటూ ఉంది ఇదే వృత్తి లేనప్పుడు కూడా నేనున్నాను ఇది ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నవి అంటే భావనలు ప్లోరల్ భావనలు ఇదం భావనలు ఈ భావనలు ఎవరికి తెలుస్తూ ఉన్నాయి అహం భావన సింగులర్ ఎందుకనే కంటిన్యూగా ఉంటది పువ్వు వచ్చింది పువ్వుని తెలుసుకున్నాను అహం జానామి పుష్పం జానామి అహం పుష్పం జానామి ఈ పుష్పాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా ఇంకొకటి వచ్చింది కుండ కుండ తెలుసుకుంటూ ఉన్నా అవి మారుతూ ఉన్నాయి ఆ భావనలు వేరే కుండ అనేది వేరే పుష్పం అనేది వేరే కుర్చీ అనేది వేరే మైక్ అనేది వేరే ఇవన్నీ మారుతూ ఉన్నాయి ఇదం భావనలు ఆయన వేరు ఈమె వేరు అది వేరు ఇది వేరు ఇదం భావనలు ఈ ఇదం భావనలు ఎవరికి తెలుస్తూ ఉన్నాయి నాకే అందువల్ల అహం జానామి అంటూ కుండని తెలుసుకునే నేను కుండను తెలుసుకుంటున్నా కుర్చీని తెలుసుకునే నేను కుర్చీని తెలుసుకుంటున్నా అనడం లేదు నేను కుర్చీని తెలుసుకుంటున్నా నేను కుండను తెలుసుకుంటున్నా అవి మారుతూ ఉండొచ్చేమో గానీ నేను కామాన్ ఇది అహం వృత్తి అహం వృత్తి ఇది అహం భావన ఇదం భావనలు ప్రపంచానికి సంబంధి ఇదం అంటే జగత్ మీకు తెలుసు కదా ఇదం జగత్ ఇదం అంటే ప్రపంచం ప్రపంచానికి సంబంధించినటువంటివి భావనలు ఈ భావనలన్నీ అహం భావన మీద ఆధారపడి ఉన్నాయి నేను ఉంటేనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని నాకు తెలుస్తూ ఉన్నాయి గనక స్మృతి ఉంది ప్రత్యభిజ్ఞ లేకపోతే స్మృతి ఉండేందుకు అవకాశమే లేదు ఏది వచ్చినప్పుడు దాని జ్ఞానమే కలిగి అది పోగానే ఆ జ్ఞానం గనక పోయేటట్లయితే నీకు స్మృతి ఉండడానికి లేదు ఇది ఒక మంచి సబ్జెక్టు తర్వాత శ్లోకాల్లో వస్తుంది ఇది బౌద్ధ మతానికి సంబంధించింది దీన్ని క్షణిక విజ్ఞానవాదం అంటారు ఇదొకటి తల తిరుగుడు వ్యవహారం క్షణిక విజ్ఞానం అసలు విజ్ఞానం మళ్ళీ క్షణిక విజ్ఞానం దానికి ఒక పేరు క్షణిక విజ్ఞానం మీ పేరు మొమెంటరీ నాలెడ్జ్ ఎట్లా ఎట్లా సార్ పుష్పం వచ్చింది దాని జ్ఞానం కలిగింది అంటాడు కలిగింది అది పోయింది కదా అంతే జ్ఞానం దాంతో పోయింది అంటాడు మళ్లీ కొండొచ్చింది కొండ జ్ఞానం కలిగింది కొండ పోయింది కొండ జ్ఞానం పోయింది ఇది క్షణిక విజ్ఞానం అంటే దీన్ని క్షణిక విజ్ఞానాత్మ వాదం అంటారు ఇది బౌద్ధ మతంలో ఇది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అది అది వస్తుంది ప్రత్యభిజ్ఞ వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు ఈ టెక్స్ట్ లోనే వస్తుంది చెప్తాను అదే గనక వాస్తవం అయితే జ్ఞాపకాలు ఉంటాయి దాన్ని తెలుసుకునే జ్ఞానం వేరు అది పోయింది ఆ పోయింది దీన్ని తెలుసుకునే జ్ఞానం వేరు అది పోయింది ఇట్లా గనక జనాన్ని అందరు గనక ఉంటే అప్పు చేయడం చాలా ఈజీ ఎంతప్పనే చేసేయచ్చు ఈ ప్రపంచంలో నామం పెట్టేయచ్చు జనానికి ఎందుకని జ్ఞాపకం ఉండదు కదా ఇచ్చేసిన తర్వాత మనకు డబ్బు ఇచ్చాడంటే జ్ఞాపకం ఉండదు మనం కూడా తిరిగి పోయినా దోషం లేదు ఎందుకని మనకు జ్ఞాపకం ఉండదు కనుక ఇది క్షణిక విజ్ఞానాత్మ చూడండి అసలు శాస్త్రం లేకపోవడం వల్ల జ్ఞానం లేకపోవడం వల్ల ఎన్ని యాతంలో చూడండి అంటున్నాను ఇంకేళు ఇది క్షణిక విజ్ఞానాత్మ దేనికదే కాని అట్లా కాదు ఇదం భావనలన్నీ అహం భావన మీద ఆధారపడి ఉన్నాయి అందువల్లనే మెమరీ మెమరీ కొందరు జ్ఞాపకంగా ఉండొచ్చు జ్ఞాపకంగా ఉండకపోవచ్చు జ్ఞాపకం ఉండే స్కోప్ ఉంది మర్చిపోయే వాళ్ళు మహాత్ములు ఉంటారు ఉంటారు అది చాలా గొప్ప విషయం అర్థం అవుతుండదే ఒక్కోసారి విన్న విషయం విని కూడా మా దగ్గరకు వచ్చి ఇది ఎంత బాగా చెప్పారు స్వామి ఇప్పటివరకు మీరు చెప్పలేదు ఇప్పటివరకు నేను చెప్పలేదు కాదు నేను చెప్పాను నువ్వు మర్చిపోయినా ఎందుకంటే ఇదే మాట గతంలో చెప్పు నాకు కాబట్టి అప్పుడు అప్రిషియేట్ చేశావు మళ్ళీ ఇప్పుడు అప్రిషియేట్ చేశావు అప్పుడు అప్రిషియేట్ చేసి నువ్వు మర్చిపోయినావు నువ్వు అప్రిషియేట్ చేశావని నేను జ్ఞాపకం పెట్టుకోను ఇప్పుడైనా అప్రిషియేట్ చేయలేవు కాబట్టి మరుపు మరుపు లేకపోవడం అనేది జరుగుతూ ఉండొచ్చేమో గానీ జ్ఞాపకం పెట్టుకునే స్కోప్ ఉంది ప్రత్యభిజ్ఞతంలో ఏది జరిగిందో అది నేను జ్ఞాపకం పెట్టుకుంటున్నా కాబట్టి నిద్రపోయి లేచిన నిద్రలో అహం భావన లేదు సుషుప్తిలో లేచిన తర్వాత మళ్ళీ తగులుకుంటోంది మళ్ళీ జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి అందుకే నిన్నటి విషయాలు మొన్నటి విషయాలు అన్ని తెలుసు నాకు ఓకే ఇదం భావనలు అహంభావన మీద ఆధారపడి ఉన్నాయి నాకు జ్ఞాపకం లేదనుకోండి అవి ఉన్నవి లేనివైనయి కానీ ఈ అహం భావన కూడాను గాఢనిద్దరిలో సుషుప్తిలో లేదు ఓకే కానీ నేనున్నాను ఎలా ఉన్నానో తెలుసా మేలుకున్న తర్వాత చెప్తున్నాను హాయిగా నిద్రపోయాను కాబట్టి ఉన్నట్లా లేనట్లా ఉన్నా కాబట్టి ఏదైనా ఉంటే అది ఉన్నది అని ప్రకాశింపజేసేటువంటి నేను ఉన్నాను అది లేనప్పుడు అది లేదు అనేటువంటి ప్రకాశంగా నేనున్నాను ఇది జ్ఞాత జ్ఞేయానికి సంబంధించిన విషయం కాదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్ఞాతకు సంబంధించిన విషయం ఏ వస్తువును మనం తెలుసుకుంటూ ఉన్నా పుష్ప జ్ఞానం కలిగిందంటే పుష్పానికి సంబంధించిన విషయం కాని ఇది అది కాదు అది లేనప్పుడు అది బాధిత జ్ఞానం అది లేనప్పుడు అబాధిత జ్ఞానం ఏదైతే నశించకుండా ఉందో నిషేధింపబడకుండా ఉందో ఇది జ్ఞాత నేను అహం జ్ఞానస్వరూప జ్ఞ స్వరూప జ్ఞా తెలుసుకునేటువంటి వాడే నేను కేవలం జ్ఞానం తమ ఆత్మానం జ్ఞానస్వరూపం నేను ప్రకాశిస్తూ ఉంటే సమస్తం ప్రకాశిస్తూ ఉంది నాలో నేను ప్రకాశ రూపంగా ఉన్నాను గనక నాలో ఉన్నటువంటి అహం వృత్తి ప్రకాశిస్తూ ఉంది అహం వృత్తిని ప్రకాశింపజేసేది నేనే ఇదం భావనలను ప్రకాశింపజేసేది నేనే ఇదం భావనలు లేనప్పుడు అహం భావన ఉంది ఈ అహం భావనలు ప్రకాశింపజేసేది నేనే అహం భావన లేనప్పుడు ప్రకాశైక స్వరూపంగా నేనే ఉన్నా నేనే అవన్నీ బాధితాలు అవన్నీ బాధితాలు నేను అబాధితం అక్కడ ప్రకాశింపబడేవి అలా ఉన్నట్లు తెలియాలి అంటే నా ప్రకాశం ఉండాలి కానీ నా ప్రకాశంలో అవి ఉండాల్సిన అవసరం లేదు బల్బు వెలగాలి అంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి కరెంటు పాస్ అయితేవి విద్యుత్ శక్తి విద్యుత్ ప్రవాహం జరిగితేనే ఫిలమెంట్ అక్కడ ఉంటే టంగ్స్టన్ వైరు ప్రకాశిస్తూ ఉంది కానీ ఎలక్ట్రిసిటీలో కాంతి లేదు ఎలక్ట్రిసిటీలో కాంతి లేదు ఎలక్ట్రిసిటీలో బల్బు లేదు ఎలక్ట్రిసిటీలో ఫ్యాన్ లేదు కనుక ఎలక్ట్రిసిటీ అనేది విద్యుత్ శక్తి శక్తి అది శక్తి కాబట్టి ఆ విద్యుత్ శక్తి ఎప్పుడైతే బల్బు దగ్గరకు వచ్చిందో ప్రకాశం తెలుస్తూ ఉంది అదే విద్యుత్ ఫ్యాన్ దగ్గరకు వస్తే గాలి వస్తుంది ఇదే ఫ్రిడ్జ్ దగ్గరకు పోయినప్పుడు చల్లగా ఉంది అదే హీటర్ దగ్గరకు వచ్చినప్పుడు వేడిగా తెలుస్తుంది ఇంతకి ఎలక్ట్రిసిటీ అనేది విద్యుత్ అనేది వేడే చల్లదనమా గాలేకపోతే ప్రకాశమా ఇవన్నీనా లేక ఇవన్నీ కాదా ఏది కాదు विद्युत शक्ति विद्युत शक्ति अभी उसे फ्रिज पीटर पुत अभी उन्नवी पुनविमा अभी उन्वी पान उन्नवी अंत विद्युत विद्युत पे उनमू अस्तिव प्रकाशत् विद्युत संबंधी अभी उंटेवी पे मिथ्य अत्य మిథ్య ఉన్నది అంటే సత్యం ఉండాలి మిథ్య లేకపోయినా సత్యం ఉంటుంది ఓకే ఎందుకని మరొక దాని మీద ఆధారపడకుండా ఉంది గనక కాబట్టి ఇప్పుడు రెండు పదాలు మనం ఉపయోగిస్తే సరిపోద్దు ఏదైతే ఉందో సి రెండు వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు ఏదైతే ఉందో స్వత సిద్ధం स्वत सिद्ध तनक तुम्हें मरुक दाद आधार पड़क उसे स्वतः सिद्ध इंको दादी दा आधार पड़ लेक मिगत उदी दीनमी आधार पड़े दीन रेडवे स्वप्रकाशन सफल से तुम्हें तन के మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవాలంటే నేను ఆలోచన చేయాలేమో గానీ నేను ఉన్నాను అనడానికి ఇంకొకరి అవసరం లేదు ఇది అసలు మన అడ్రస్ అందుకని కూడా చూడండి ఎక్కడైనా మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు తమాషాగా ఒక మాట మనిషి తెలిసినా తెలియపోయినా ఇవన్నీ ఉన్నాయి సంప్రదాయంలో తలుపు తట్టాడు కస్తవం ఎవరు నువ్వు ఎవరయ్యాది అన్నప్పుడు వెంట ఫస్ట్ అతనిచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా నేనే అదే తమ అహమేవా ఎందుకో తెలుసా మనకి ఇంతకుముందు తెలుసు అతను కనుక నేనే ఆయన అనగానే ఓహో నా ఫ్రెండ్ వచ్చాడు అని మనం గుర్తుపట్టేస్తున్నా ఒకళ్ళు అప్పటికీ తెలియలేదు అనుకోండి కరెక్ట్ అదే అప్పటికి తెలియలేదు అనుకోండి నెక్స్ట్ అడుగుతాం నేనంటే ఎవరు అని ఇంకా అతను ఏ ఆన్సర్ ఇచ్చినా రాంగే ఇంక నేను ఆయన కుమారుణ్ణి నేను ఈ ఉద్యోగం అది ఉద్యోగం నేను కలెక్టర్ వచ్చానన్నాడు అనుకుంటే ఊడిపోయింది అనుకోండి అప్పుడు ఏం చెప్తాడు ఇదే వ్యవహారం నేను ఆయన కుమారుణ్ణి అన్నాడు అనుకోండి ఆయన ఉన్నాడు ఆయనతో నీకుండే సంబంధం అది నేను అడిగాను నిన్ను నా క్వశ్చన్ ఏంటి కత్వం త్వం కహా హూ ఆర్ యూ నువ్వెవరని నేను అడగతా ఉంటే ఇతరులతో నీకుండే సంబంధాలంతా నువ్వు మాట్లాడుతూ ఇంకా ఇలా ఖండించుకుంటూ పోవడమే ఇదొక శ్లోకం వస్తుంది మళ్ళీ చెప్తాను ఎల్లుండి అర్థమవుతుంది కనుక ఇదంతా నిషేధం ఎక్కడైతే సత్య వస్తువు కాదో అది నిషేధింపబడుతూ ఉంది సరేనా ఏదైతే సత్య వస్తువో అది నిషేధింపబడదు ఓకే సద్రూపం సదాత్మకం ఏదో అది ఉన్నది అంటే సత్యంగా ఉన్నది అని అర్థం ఈ ప్రపంచం ఉన్నది అంటే మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక ఇది సత్యం కాదు ఇది మిథ్య ఇది మిథ్య మరి సత్యం ఏదైతే ఉందో అది తెలుస్తూ ఉంది ఇది కూడా తెలుస్తూ ఉంది ఇది మిథ్య గనక దీని వల్ల కలిగే జ్ఞానం మిథ్య జ్ఞానం అది సత్యం ఆ జ్ఞానం సత్య జ్ఞానం ఏంటో తెలుసా జ్ఞాత నా మీద ఆధారపడి ఉండే జ్ఞానం ఇది చైతన్యం ఇది చైతన్యం ఎందుకో తెలుసా జ్ఞాత చేతనత్వం కలిగి ఉన్నాడు గనక జ్ఞానపూరితంగా ఉన్నాడు గనక ఇది పుష్పము అని తెలుసుకుంటూ ఉన్నాడు పుష్పము లేదు జ్ఞాత ఉన్నాడా లేడా కాబట్టి జ్ఞాత అండర్స్టాండ్ దిస్ తెలుసుకునేవాడు నోవర్ ఎప్పుడో తెలుసా తెలుసుకోబడేవి ఉంటేనే ఏవైతే తెలియబడుతూ ఉన్నయో అవి ఉన్నంత వరకే నేను జ్ఞాత చూడబడేవి ఉన్నంత వరకే నేను ద్రష్ట వినబడేవి ఉన్నంత వరకే నేను శ్రోత ఆలోచింపబడేవి ఉన్నంత వరకే నేను మంత అర్థమవుతుందే ఎప్పుడైతే చూడబడేవి లేవో దృశ్యాలు లేవో నేను ద్రష్ట నెట్లవుతాను ఎప్పుడైతే తెలియబడేవి లేవో జ్ఞేయ విషయం నేను జ్ఞాతనెట్లవుతాను జ్ఞేయము ఉంటేనే నేను జ్ఞాత జ్ఞేయము తెలియబడేది లేదు అది లేనప్పుడు నేను లేకుండా పోయానా పుష్పం ఉంటేనే తెలుసుకుంటూ ఉన్నాను తెలియబడేటువంటి పుష్పము లేదు నేను ఉన్నానా లేదా ఉన్నాను ఎట్లా ఉన్నాను జ్ఞాతగా లేను జ్ఞాతగా లేను ఎందుకని జ్ఞాతగా లేను జ్ఞేయం లేదు అప్పుడు ఎలా ఉన్నావు నువ్వు జ్ఞానంగా ఉన్నాను అహం జ్ఞానమేవా కేవల చైతన్యం ఇప్పుడు రూపం వచ్చింది ద్రష్ట इपड़ शब्द विोत इपड़ आलोचन कदली मंत अभी लेत भात अत जगत पद भाति अति भाति अंटे स्वप्रकाशम अंटे दा प्रकाशे न तूर्यो भाति न चंद्र तारक नीमा विद्युत भाति कुतो अग्नि तमेव भूति सर्व అక్కడి నుంచి కనెక్షన్ కట్ట ఉపనిషత్తు అండ్ ముందూరు డిస్టిక్ అయితే అంటే మనకు మెడ్రాస్ బార్డర్ ఆ ప్రాంతంలో జాతరలు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఒక కుండ దాని పేరు వెయ్యి గళ్ల దుత్త అంటే కొండ గళ్ల దుత్త అంటే వెయ్యి కళ్ళు ఉంటాయి అర్థం నానా చిద్ర అంటే ఆ రోజుల్లో మా తల మీద పెడితే మేము వెతుకుం పూజమే గానీ ఇక్కడికి అసలు అర్థం కాలేదు అది వాళ్ళు చెప్పలేదు మాకు అర్థం కాలేదు కాబట్టి ఆ దుత్తు ఉండేది దాంట్లో లోపల పిండితో ఒక ప్రమితి లాగా తయారు చేసి ఒత్తి వేసి నెయ్యి వేసి వెలిగిస్తారు దిస్ఇస్ కాల్డ్ వెయ్యిగళ్ళ దుత్త దీనిని పిల్లలకి వాళ్ళకి మడిగట్టి ఇది తల మీద పెట్టి ఇలా పట్టుకుని పోవాలి అక్కడికి ఆ పొల్లి రమ్మ దర్శనానికి వెళ్ళాలి తీర దర్శనం జరిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తారో తెలిస్తే తీసి ఆ లోపల చూసారా పిండి అట్లాగే ఆ దీపం అదంతా కూడాను అమ్మవారికి సమర్పించిన తర్వాత ఈ దుత్త తీసుకుని అట్లా తిరిగి అక్కడ కొట్టేయమంటారు కొట్టేసి వెనుదిరకుండా రా ఇది మేము చేసేవాళ్ళం చిన్నప్పుడు ఉదయం ఒకటి చేస్తాం సాయంత్రం ఒకటి చేస్తాం ఉదయం మడిభిక్షం అనేవాళ్ళు ఇప్పటికి కూడా ఉంది సూలూరు వరకు నెల్లూరు దాటేసిన తర్వాత నెల్లూరు నుంచి తడా సూలూరుపేట వరకు ఇప్పటికి కూడా ఇది చూస్తూ ఉంటాం మిగతా ప్రాంతాల్లో నేను చూడలేదు అక్కడ మనకి ఇది కనపడుతూ ఉంటది ఉదయాన్నే పిల్లలు మడిభిక్షం అని వెళ్తారు మన విచిత్రం అది అంటే బుట్టలు కొత్త బుట్టలు తెచ్చుకొని ఇంటింటికి పోయి పోలేరమ్మ మడిభిక్షం పెట్టండి అని పోతాం పిల్లలు వచ్చారు గనక వాళ్ళు ఏదో అక్కడ ధాన్యం వేయడం డబ్బు వేయడం ఇవన్నీ వేసేది ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చి పిల్లలు ఏదో కొనుక్కుని తింటారు సాయం మధ్యాహ్నం అమ్మవారి దర్శనానికి వెళ్లేటప్పుడు ఇది పట్టుకొని తీసుకెళ్లేవాడు విజిగళ్ల దుత్త నానాద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాబాస్వరం కాబట్టి ఏ జ్ఞానం అయితే ఉందో ఇది అమ్మవారికి సంబంధించిన జ్ఞానం పరమాత్మకి సంబంధించిన జ్ఞానం చుట్టూ ఏదైనా కుండుందో ఘటం ఇది ఉపాధి దేహం ఎప్పుడైనా పగిలిపోయేదితరండి అమేజింగ్ చూసారా రాత్రి మీరు అనుకోని ఉండొచ్చు స్వామీజీ వైకుంఠం కైలాసాన్ని విమర్శించాడని వీళ్ళని మేము విమర్శించాం అండర్స్టాండ్ ఇటువంటి మీరు కావాలంటే నన్ను అరుకు తీసుకపోండి అరుకులో గనక వాళ్ళు ఏది చెప్పా గా వాడు పారమనండి దానికి అర్థం వేదంలో చెప్తాను నేను టేకెట్ ఫర్ గ్రాంటెడ్ ఎందుకో తెలుసా సంప్రదాయం సార్ ఇది ఇది సంప్రదాయం అనాదిగా కాపాడుకొని ఈ సంప్రదాయాన్ని కాబట్టి వాడు వెయ్యి గల్లా దుత్త పెట్టుకుని వీళ్ళు అక్కడ కొడుతూ ఉన్నాడంటే ఈ చదువుకున్న బాబుసంతా కలిసి అదంతా అది మూఢ విశ్వాసం అది జాతర అనుకోవచ్చు నో అది ఆచారం అది దాని వెనక జ్ఞానం ఉంది ఒకప్పుడు జ్ఞానం ఉంది ఇప్పుడు వాడికి అది అర్థం కాకుండా ఆచార రూపంలో ఉంది మనకి ఎక్కడైనా సరే నాకు తెలిసినంత వరకు నా జ్ఞానం ఎట్లా ఉందంటే ఆ విషయంలో చదువు వాళ్ళు ఏది చేసినా సరే ఈ సంస్కృతిలో దాని వెనక అర్థం ఉంది సబ్బులంతా ఎవరితో వస్తాదంటే హాఫ్ నాలెడ్జ్ పడుతుంది అభిమన్యుడితోనే ప్రాబ్లం నాలుగు పుస్తకాలు చదివేసి వచ్చి ఈ లోకం ఉంది ఆ లోకం ఉంది ఇది అది ఇక్కడ అక్కడ బాగుంటున్నాడు చూసారా వీడితో ప్రాబ్లం వాళ్ళతో ప్రాబ్లమే లేదు వాళ్ళతో ప్రాబ్లమే లేదు నేను మొన్న కూడా హైదరాబాద్ లో ఒక మాట అన్నాను చాలా కదిలేదు జనం కారణం ఏంటంటే చిన్న అసలు జరిగింది అది మీకు కూడా జరుగుతుంటుంది నిత్యం ఒక చిన్న కుగ్రామం తెలంగాణలో అక్కడ పోతే అతను కనపడితే ఏమయ్యా బాగున్నావా పేదవాడు పాపం చూడండి తమాషా పేదవాడు మీ ఇద్దరు వివాహం చేసేవాటి కదా ఇల్లు కట్టుకున్నావాట్టు కదా బాగున్నావంటే వెంటనే అంటాడు ఏదోనయ్యా ఆ దేవుడు దయ్యా ఏంటది తమాషనా వాడు కష్టపడి చేసుకుని బిడ్డలకి పెళ్లి చేసి ఏమంటాడు తెలుసా దేవుడు దయ్య ఇప్పుడు యశసహా స్త్రీ సాయంత్రం మీకు వస్తదే మీకు అర్థమవుతది నో అతను చెప్పింది కరెక్టే అతని మనసులో ఉందది అతను వేదాంతం చెప్పకపోవచ్చు భగవద్గీత చెప్పకపోవచ్చు ఉపనిషత్తులు చెప్పపోవచ్చు అవన్నీ అతను చెప్పాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం చెప్పడానికి ఎందుకని అతని భావనలో మాకు ఉపనిషత్తులు తెలిస్తే ఏ భావన అది అతని దగ్గర ఉంది ఇది మనకు సంప్రదాయం ప్రసాదించినటువంటి ప్రసాదం వీటినన్నిటినీ దూరం చేసుకుని కాదు ఇక్కడ చేసుకోవాల్సిందే కనుక చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్కరు కాకపోతే ఏమైంది జ్ఞానం ఇటీవల కాలంలో యోగ నష్ట పరంతప కృష్ణుడే అన్నాడు కదా భగవద్గీత నయన సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప దీనికి శంకరాచార్య వారు భాష్యం రాస్తూ అర్ధరహితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో శాస్త్రం పడింది గనక నష్టమైంది అన్నాడు శాస్త్రం నష్టమయ్యేది కాదు ఎప్పుడు జ్ఞానం నశించేది కాదు కానీ జ్ఞానరహితులైనటువంటి వాళ్ళ చేతుల్లో శాస్త్రాలు పడడం వల్ల జ్ఞానాన్ని జ్ఞానపూరితంగా శాస్త్రీయంగా సశాస్త్రీయంగా సాంప్రదాయకంగా అందించేటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల ఇది నష్టమైంది అని అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడని శంకర భాష్యం కాబట్టి అంటే అంతంత చిన్న చిన్న విషయాల్లో కూడాను మన వాళ్ళు పూర్వం ఇంత పెద్ద సత్యాలు జానామీతి తమేవ భాంత అనుబాతి ఏతత్ సమస్తం జగతంటే దీనిని వాడేదో మూఢ విశ్వాసాలతో జాతర చేసుకుంటున్నాడు నువ్వు అనుకోవచ్చు గాని ఆ జాతరలో కూడా ఇది పోయి చేరిపోయినాడు సార్ అర్థమవుతోంది అందుకని తమాష ఏంటంటే సోమనాథ్ దేవాలయం కాదు రామనాథ్ దేవాలయం కాదు శివనాథ్ దేవాలయం ఏది ఏమి చేసుకున్నా ఈ సంస్కృతిలో నుంచి జ్ఞానాన్ని ఎవడు దూరం చేయలేడు అండర్స్టాండ్ జ్ఞానాన్ని ఈ సంస్కృతిలో దూరం చేసే ప్రశ్నే లేదు ఎందుకని నర నరాల్లో జీర్ణించకపోయింది అది ప్రతి పనిలో జీర్ణించకపోయింది ఎందుకు వచ్చిందయ్యా నీకు ఈ కష్టం అంటే కట్టిమోపు మోసేవాడు కూడాను ఏమిటయ్యా ఈ కష్టం నీకంటే నా కర్మసారంటాడు డిఫరెన్స్ అది నువ్వు అడిగామనుకోండి డెఫరెషన్ ఏంటని వాట్ ఈస్ కర్మ అన్నాడు పాప వాడు ఇది లేదు మేము వస్తాం మేము మేమున్నాం సార్ వాడు వెనక ఈ అశాస్త్రీయంగా మాట్లాడే వాళ్ళ వెనక మేము లేవు వాడి వెనక మేమున్నాం వాట్ ఈస్ సెస్ఈస్ రైట్ నాకు కర్మ అంటాడు నీకు కావాలంటే మేము చెప్తాం రా కర్మణ్యవాధికారస్తిమాప కదా చాలా ఇంకా ఇంకా కానీ నువ్వు నీ తల ఎంత బద్దలు కొట్టానో అందుకు రెడీగా ఉంది శాస్త్రం అర్థమైందే వాడు ఆ మాట మాట్లాడి అర్ధరహితం అంటే మాత్రం ఒప్పుకోం కాబట్టి మనం సింపతైజ్ చేయాలి వాళ్ళని అంతా వాళ్ళు మోసుకొని తిరుగుతూ ఉండారు పదాలని వాళ్ళు మోసుకొని తిరుగుతూ ఉండారు వాక్యాలని మహర్షులు జ్ఞానాన్ని అర్థం తెలియకపోయినా వాళ్ళు మోసుకొని తిరుగుతూ ఉండారు అర్థం చెప్పగలిగినప్పుడు వచ్చిన రోజు మళ్లీ ఒకసారి మొగ్గ పువ్వయినట్టుగా పరిమళాలు వ్యధదలినట్టుగా జ్ఞాన పరిమళాలు మళ్లీ సమాజంలో వచ్చేటువంటి అవకాశాలున్నాయి కనుక తెలిసినా తెలియకపోయినా అది నడుస్తూ ఉంది నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే తెలియకుండా ఆచరించే వాళ్ళని తప్పు పట్టద్దు అంటున్నాను దట్స్ మై పాయింట్ ఇవి ఎందుకు చేస్తున్నావు నీకు తెలిసాది నీకు తెలియనప్పుడు వాళ్ళని ఎందుకు చెడగొడతావు అనవసరండి కాబట్టి దాంట్లోనే ఎందుకని అది కూడా అలౌకిక కర్మ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉన్నాడు అది లౌకిక కర్మ కాదు అలౌకిక కర్మ ఇవంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ఫలితమే దయా కాబట్టి తెలియక చేసిన దయబడుతుంది ఆ దయ కారణంగా ఒకరోజు గురువు దొరుకుతాడు గురువు దొరికినరోజు జ్ఞానం అందిపోతుంది కాబట్టి సాధన చేసేటువంటి వాడిని ఆపకూడదు ఎప్పుడు నామం చెప్పేటువంటి వాడిని ఆపకూడదు అది ఎవరి నామం కాదు భగవన్ నామం అవన్నీ చేస్తేనే ఈ స్థాయికి వచ్చాం ఎవరైనా మనం ఈ రోజు అర్థం చేసుకుంటూ ఉన్నామంటే అవన్నీ చేయకుండా రాలేదు అవన్నీ చేసే ఇక్కడికి వచ్చాం ఇదంతా కూడా మనకు సంప్రదాయంలో అందుతూ ఉంది నానా చిత్ర ఘటోదర ప్రభాబాస్వరం జ్ఞానం కరణా ద్వారా బహిస్పందతే బహిస్పందే ఇతి తమ్ ఏవ భాంతం ఏతత్ సమస్తం జగత అనుభాతి తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణమూర్తయే ఇప్పుడు ఈ ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మ సత్య జ్ఞానం మరి పరమాత్మలో ఉండేది ఏంటి అసత్య జ్ఞానమా గురు ఏం చెప్తున్నాడు నీకు నిన్నేం చెప్పాడు తత్వమసి అన్నాడు సాక్షా తత్వమసీతి వేదవచస ఆశ్రితాన్ బోధయతి కాబట్టి గురువు ఏం చెప్తున్నాడు ను తత్వమసి త్వము అసి నీవే బ్రహ్మము అని చెప్తున్నాడు గురువెవరు ఇడియట చెప్పండి నిన్ను బ్రహ్మం అని చెప్పేవాడు తాను బ్రహ్మం కాకుండా పోతాడే తోతుందే అసలు గురువు బోధించేది ఏంటి నీవు బ్రహ్మమని బోధిస్తున్నాడు తత్వమసి అసి థత్ అసి నీవే పరమాత్మని చెప్పేవాడు నీవు పరమాత్మని నీకు బోధించేవాడు తానేమనుకుంటాడు నీవు బ్రహ్మ ఆయన అబ్రహ్మ తస్మై శ్రీ గురుమూర్తయ్య నమైదం శ్రీ దక్షిణామూర్తయ్య కాబట్టి ఆ గురుమూర్తి ఎవరో గురుదేవుడు గురుదేవుడు గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుడు దేవో మహేశ్వర అది గురువు దేవుడు అంటే మిగతా వాళ్ళు దేవుడు అని కాదు అందరూ దేవుడు గనకనే గురు దేవుడు కాకపోతే ఆయన తెలుసు మనకు తెలియదు తెలియని వాడు చెబుతూ ఉన్నాడు అప్పుడు మనకు జ్ఞానం కలుగుతూ ఉంది ఏమని అహం బ్రహ్మాస్మే నేనే బ్రహ్మం అయ్యున్నాను అనంతమైనటువంటి బ్రహ్మంలో నేను వేరుగా ఉండేందుకు అవకాశం లేదు నేను ఎప్పుడైతే వేరుగా లేనో ఆయన కూడా వేరుగా లేడు కాబట్టి గురువు మన ఆత్మ అంటే నేను ఆత్మ గురువు ఈశ్వరుడు ముగ్గురు ఒకటే ఈశ్వరో గురుత్మే ఈశ్వర గురు ఆత్మ ఇది ఈశ్వరో గురురాత్తి మూర్తి భేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తమ వ్యోమవత్ ఆకాశం ఎట్లాగైతే ఒకటో అట్లాగే సదృశ్యం ఇది ఏకమే గాని రెండవది అయ్యేందుకు అవకాశం లేదు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ కాబట్టి విథ్యాజ్ఞానాలు అనేక ఉండచ్చేమో గానీ సత్య జ్ఞానం నీవే ఇదే సదాత్మకం ఎస్టర్డే చిడే ఉన్నది అదే ప్రకాశిస్తూ ఉన్నది అదే ఇంకా ఏవి ఉన్నా దానిమీద ఆధారపడి ఉన్నవి కాబట్టి దానికన్నా అన్యంగా ఉన్నవన్నీ మిథ్య దీనికన్నా అన్యంగా ప్రకాశించేవన్నీ మిథ్య ఈ మిథ్యలు సత్యం మీద ఆధారపడి ఉన్నాయి వెళుతున్న ఒక్క ఇక్కడ ఒక మళ్ళీ కన్ఫ్యూజన్ మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మిథ్య కాదు ఇది మాత్రం మర్చిపోబ మిథ్య కూడా సత్యమే సత్యం మిథ్య కాదు మళ్లీ అంటున్నాం హాయిగా లేచిపోయేటప్పుడు ఏదో పెట్టారే మెలికి హాయిగా పోతున్నాం లేచి ఇప్పుడు ఏదో మళ్లీ పెట్టారని లే ఎప్పుడైతే అది అఖండమైందో అనంతమైందో దానికన్నా వేరుగా మిథ్య ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను కాబట్టి మిథ్య కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మం మిథ్య కాదు అంటే మళ్ళీ మరుపు నిన్న చెప్పాను దాన్నే తిప్పాను ఇంకేం లేదు సర్పం కూడా రజ్జువే అదే సార్ బిఇజ్ నాట్ బి అది కాబట్టి సర్పం కూడా రజ్జువే కానీ రజ్జువు సర్పం కాదు కుండ మట్టి కాని మట్టి కుండ కాదు కుండ మిథ్య ఎందుకని మట్టి మీద ఆధారపడింది కానీ అంతే ఇంకేం మట్టి సత్యం ఎప్పుడు ఉండేది మట్టి మధ్యలో వచ్చింది కుండ మధ్యలో వచ్చింది మధ్యలో పోది ఎప్పుడు ఉండేది ఎప్పుడు వస్తుంది ఇది బాధితం అది అబాధితం ఎక్కడుంది కన్ఫ్యూజన్ తెచ్చుకుంటే వస్తుంది కన్ఫ్యూజన్ ఎక్కడ లేదు మనం కొనుక్కుంటే వస్తుంది డబ్బిచ్చి మరీ ప్రయత్నం చేస్తే వస్తుంది లేకపోతే వచ్చేందుకు అవకాశమే లేదు కనుక మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మిథ్య కాదు मित्य उन्नति सत्यम उन्नति मित्य लेकोना सत्य उंटी तमेव भात अति तस्वीर तस्म श्री गुरुमूर्त नम इद्री दक्षिण मूर्त ओ पू मद पूर्ण मदं पूत्दच्य पूर्णशा పూర్ణమేవీష శాంతి శాంతి శాంతి